ఇది నైట్ ఉంది అది నీడ ఉంది వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు కానీ నీడలో విడివిడిగా వాళ్ళు స్వచ్ఛముగా దూరంగా ఉన్న నీడలో కలిసిపోయినట్టున్నారు నీడలో కలిసిపోయింది నిజమా దూరంగా ఉంది నిజమా అజ్ఞానికి కలిసిపోయింది నిజం జ్ఞానికి విచారించిన వాడికి దూరంగా ఉంది నిజం ఈ తేడా ఏమిటి ఈ తేడా పేరే మాయ ఇది మాయ వల్ల వచ్చిందంటావా ఏదో వ్యవహారంలో మాయ వల్ల వచ్చిందంటున్నాడు మాయేం చేసింది పాప నిన్ను మాయను తీసుకెళ్లి దూరంగా పడేస్తే ఈ కలిసిన వాడు కలవని విచారణ చేస్తే వీడు కలవని వాడు అయినా కలిసినట్టు కనపడుతున్నాడు తెలిసింది సాయంత్రం పూట పొద్దున పూట ఎంటట్లా ఉంది నీడట్లా ఉంది పొడవగా ఉంది మనం మధ్యాహ్నం పన్నెండేసరికి ఏమైంది ఈ నీడ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ ఉత్తరాయణం దక్షిణాయనం రెండూ లేనప్పుడు కాళ్ళ కిందకెళ్ళి నీడ కనబడాలి ఉత్తరాణం అయితే కొంచెం యాంగిల్లో కనపడుతుంది దక్షిణం అయితే ఇంకో యాంగిల్లో కను సంక్రాంతి నాడు చూశా నీడ కనపడ్డా మళ్ళీ సూర్యుడు అస్తమిస్తున్నాడు కొద్ది కొద్దిగా ఈ నేడు మళ్ళీ పడమట అస్తమిస్తున్నాడు కదా తూర్పు మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ పోయా నువ్వేమన్నా పెరిగావా తరిగావా నీ నేడగా పెరిగింది తరిగింది ఇది మాయే ఇది మాయే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనబడుతున్నాడు అస్తమిస్తూ కనబడుతున్నాడు సూర్యుడు ఇటు ఉదయించాడయ్యా తూర్పునో అలా వెంట మధ్యాహ్నానికి వచ్చాడు మళ్ళీ అట వాళ్ళుతున్నాడు పరమట అస్తమించాడు ఏది నిజం అసలు భూమి ఇట్టించాడు తిరుగుతుంది సూర్యుడు ఉన్నదిన్నట్టు ఉన్నాడు ఇది మాయే పొగలు రాత్రి వచ్చింది భూమి సూర్యుడికి అభిముఖంగా ఉన్నప్పుడు పగలైంది సూర్యుడు వెనక్కి తిరిగినప్పుడు ఈ అభిముఖంగా ఉన్న వాళ్ళకేమో చీకటి అయింది కొత్త వాళ్ళ అభిముఖంగా వచ్చిన వాళ్ళకి పగలయింది అటు ఉన్న వాళ్ళకి ఇటు పగలయింది భూమి తిరిగింది కానీ సూర్యుడు తిరిగాడా ఇది మాయే ఆకాశాన్ని చూస్తున్నావు ఆకాశం ఉంటే ఖాళీ ఖాళీకి ఏమన్నా రంగు ఉంటుందా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుకు రంగు ఉండొచ్చు ఆకాశం వస్తువే కాదు కానీ ఆ ఖాళీలోకి ఇలా చూపు పెట్టి దూరంగా దూరంగా దూరంగా చూసావు నీలంగా కనబడే ఆకాశానికి నీల రంగు ఉందా ఎవరు నీళ్ళు కోటింగ్ చేశారా ఆకాశానికి కోటింగ్ అంటే ఖాడికి కోటింగ్ వేస్తావు గోడకైతే వేస్తావు కానీ మరి ఆకాశ నీలంగా ఎందుకు కనబడుతుంది అది అంతేనాయ్యా ఆకాశానికి నీల రంగు లేదు కానీ చూడు అట్టాకి కనబడుతుంది అంతే ఆకాశం నీలం అనేది అబద్ధం ఆకాశం ఏ రంగులేనిది నిజం అంతేనా ఇది మాయే ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి ప్రతిబింబంలో వస్తున్నాయి బింబంలో ఏ మార్పు లేదు ప్రతిబింబం అంటే కల్పితమేగా ప్రతిబింబం అంటే అసత్యమేగా ప్రతి ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేదు ఉన్నది పెరుగుతుంది తరుగుతుంది కాబట్టి అది అసత్యేగా బింబము ఛాయే కాదు కాబట్టి అది అది సత్తు ఉన్నత ఉన్నట్లుంది అంతటా ప్రకాశిస్తుంది అది సత్తు సృష్టిలో కూడా సత్తును పట్టుకోవచ్చు సృష్టిలో అసత్తుని చూసి ఇప్పుడు మీ దాకా మీలో ఆత్మ సత్తు ఈ శరీరం అంతా అసత్తు ఆత్మ స్వయం ప్రకాశం ఉంది శరీరం స్వయం ప్రకాశం లేదు కానీ ఆత్మ యొక్క వ్యాపకత్వం వల్ల శరీరం కూడా ప్రకాశించబడుతోంది ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది బుద్ధిలో బుద్ధి అనే అర్థం మీద ఆత్మ ప్రకాశం పడి అది ప్రతిఫలించిన ప్రకాశం వచ్చింది ఈ ప్రతిఫలించిన ప్రకాశం పేరు నేను ఆత్మేమో నేను నేను అంటలేదు అంతఃకరణలో బుద్ధి మీద పడి బుద్ధి నుంచి ప్రతిబింబించినటువంటి ఒక ప్రకాశము అహమ్మనే స్మరణ రూపంగా ఉంది అహమ్మ అహం అనే స్మరణ రూపంగా ఉంది బుద్ధి మీద నుంచి ప్రతిబింబమే స్మరణ రూపంగా ఉంది బింబం నేను నేనంటల్లా ప్రతిబింబం నేను నేనంటోంది బుద్ధి మీద పడి ప్రతిఫలించిన ప్రతిబింబం నేను నేనంటోంది ఆత్మ ప్రకాశం నేను నేనంటల్లా ఇప్పుడు శుద్ధబుద్ధు శుద్ధాంతకరణ అనుకో అప్పుడు నేనేమంటుంది కేవలం నేనంటున్నంతే ఈ బుద్ధిలో ఈ శుద్ధబుద్ధి కాదనుకో మలిన బుద్ధి అనుకో అంతఃకరణ శుద్ధ అంతఃకరణ కాదనుకో మలిన అంతఃకరణ అనుకో అప్పుడు నేనేమంటుంది అర్థం యొక్క మాలిన్యమే ఈ ప్రతిబింబంలో ఉంది మురుకు నీళ్ళల్లో ఉన్నటువంటి సూర్యుడు మురికిగా కనబడ్డట్టుగా శుద్ధమైన ఆత్మప్రకాశము మలిన అంతఃకరణ మీద పడి ప్రతిబింబించినటువంటి అహం అనేది అహంగా ఉంది అసత్యనే ఉంది ఇప్పుడు అసత్యనే ఏమిటి అజ్ఞానంలో నేను శరీరము అంటున్నావు శరీరమే నేను అంటున్నావు ఎందుకంటే నాకు ఈ అంతఃకరణలో అజ్ఞానం ఉంది కాబట్టి ఆ అజ్ఞానంగా ఉన్న అంతఃకరణ ప్రతిబింబము శరీరం నేను అంటుంది ఈ అంతఃకరణలో రజోగుణం ఉంది కాబట్టి అంతఃకరణ ప్రతిబింబం నేను కూడా రజోగుణంగా ఉంటుంది అంతఃకరణలో తమోగుణం ఉంది కాబట్టి అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్న అసత్య నేను కూడా తమోగుణంగా ఉంటుంది అంతఃకరణ అనేక రకాల పనులు చేయాలనుకుంటుంది కాబట్టి ఈ అసత్య కూడా అనేక పనులు చేస్తుంది అనేక పనులు చేయాలనేటువంటి వాసన ఉంది ఆ వాసన కారణరూపంలో ఉంది ఆ వాసన చిత్తవృత్తిగా మారి అనుభవ రూపంగా వచ్చింది అనుభవంగా అనుభవ రూపంగా వచ్చినటువంటిది ఏమైంది క్రియారూపంలో వచ్చి నేను క్రియ చేస్తున్నాను అని ఆ నేనైన వాడు కర్త ఆ క్రియ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాడు ఉపక్త అయ్యాడు ఈ వాసన లేవు అంతఃకరణలో ఈ గుణాలు లేవు అప్పుడు అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రకాశము నేనే ఆ నేను ఎట్లా ఉంటాడు ఇప్పుడు శరీరం నేను అనడు అంతకరంలో అజ్ఞానం తీసేశా ఈ నేను అజ్ఞానం లేదు అంతకరంలో ఆత్మసాక్షాత్కారం ఉంది అప్పుడు ఈ నేను కూడా ఆత్మను చూస్తున్నాడు అంతకణంలో రజోగుణం లేదు నేను కూడా రజోగుణం లేదు అంతకొని తమ్మోగుణం లేదు నేను కూడా తమ్మణం తమో గుణం లేదు అంతఃకుణంలో నేను తమోగుణం ఉండటం వల్ల ఆవరణ వచ్చి తను తాను తెలుసుకోవట్లా అందుకని ఈ నేను తను తాను తెలుసుకోవట్లేదు అంతకల్లో తమ్మోగుణం పోయింది ఆవరణ పోయింది ఈ నేను తను తాను తెలుసుకుంది ఈ నేను సరిచేయాలంటే ఎక్కడ సరి చేస్తావు అంతకరణని మనసుని బుద్ధిని సరిచేయి అప్పుడు నేను కూడా సరిగ్గా ఉంటాడు మొత్తం చెరిపోయి నేనులో కూడా ఏమీ ఉండదు అంతఃకరణ వృత్తులు వికారం చెందుతున్నాయి అంతకన్నా నిర్వికారంగా పెట్టు నేను కూడా నిర్వికారంగా ఉంటుంది నువ్వు మొహం అర్థంలో చూసుకుంటున్నావు నీ ముఖం మీద మచ్చలు కనబడ్డాయి నువ్వు ఏంటన్నా తుడుచుకుంటున్నావు ఓట్ల ఎవడో ఉండి నీ నీ చూశాడు నీ ప్రతిబింబం చూశాడు ఆయన ఏమన్నాడంటే నీ ముఖం బానే ఉంది అత్తన్ తుడు అన్నాడు అత్తను తుడిచాక నువ్వు బానే ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడూ బానే ఉన్నావు నువ్వు నేను బాగు చేసుకో నువ్వు ఏ అర్థంలో నీ ప్రతిబింబంగా ఉందో అర్థాన్ని బాగు చేయించాలి మురికిపెట్టిన అద్దాన్ని క్లీన్ చేస్తే నువ్వు ఎట్లా ఉన్నావు నిర్మ నిర్మలంగా ఉన్నావు మురికిపెట్టిన అద్దంలో నువ్వు నిన్ను నువ్వు చూసుకుంటే ఎట్లా ఉంది నీ ముఖం కూడా మురికిగా ఉంది మురికి అద్దానికి ఉందా నీకుందా కాబట్టి నేను మురికిలో లేడు ఏ అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్నా నేనో దోషంతో ఉన్నట్టు కనబడ్డాడు దోషం కూడా రాలా దోషం ఉన్నట్టు కనబడ్డాడు అంతఃకరణ దగ్గర దోషాన్ని తుడిచేస్తే ఇక్కడేం తొడవకుండానే వీడు బాగున్నాడు ఇక్కడ తొడవక్కర్లేదు అక్కడే తొడవాలి అసలు వృత్తి అంటేనే ప్రతిబింబ జ్ఞానం అంతకన్నా వృత్తులు అంటున్నావా వృత్తి అంటేనే ప్రతిబింబ జ్ఞానం బింబజ్ఞానానికి అది జ్ఞానస్వరూపమే అది తెలుసుకునేది ఏమీ లేదు ప్రతిబింబంలోనే తెలుసుకోవాల్సినటువంటి వాసనలు ఉన్నాయి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి విషయాల మీద ఆసక్తి ఉంది ఈ ఆసక్తి అంతా ఇదంతా ఎక్కడుంది అంటే వాసనలు విషయాలు విషయాసక్తి అంతా కూడా కలిపి మనస్సు మనసు వీటితో కూడుకుంది కాబట్టి ఆత్మవేరు మనసు వేరుగా ఉంది ఆత్మస్వచ్ఛంగా ఉంది మనసేమో వాసనలతో గుణములతో వృత్తులతో ఉన్నది విషయములతో విషయాసక్తితో ఉన్నది అటువంటి మనసుకున్న ప్రతిబింబంగా ఉన్న నేను కూడా మనసు ఎట్లాగో నేనెట్లా మనసు పోయింది నేను పోయింది మనోనాశం అయితే నేను లేదు మనోనాశం చేస్తే నేను లేదు అంతఃకరణలో మనసు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఉన్న అర్థంకే ప్రతిబింబయి నేను ఈ నాలుగు రకాలుగా నేను పనిచేస్తున్నాడు మనోవృత్తులు వేరు వేరు బుద్ధి వృత్తులు వేరు ఇవన్నీ కలిసి ప్రతిబింబంగా ఉన్న నేనుకొచ్చిన ఇప్పుడు ఈ నేను దగ్గర చూస్తే అన్ని వీడివే విడబడితే అసలు వృత్తినిత్యా అంతఃకరణ నాలుగు అంటున్నాం కానీ అంతఃకరణ ఒక్కటే విషయములు తోచటం మొదలుపెట్టం కానీ అది చిత్తము తోచినవి ఆలోచనగా మారినప్పుడు అది మనసు మనసులో ఉన్న ఆలోచనలు సంశయంగా ఉన్నాయి సంశయం వల్ల సంశయం దాటి నిశ్చయమైనప్పుడు నిశ్చయం అంటే ఏంటి అసలు నీకు తెలిసిన విషయాన్ని నీకు తెలి కొత్తగా వచ్చిన విషయాన్ని నీకు తెలిసిన విషయంతో పోల్చడమే ఆలోచన ఇప్పుడు వర్తమానంలో వచ్చిన అనుభవం గతానుభవంతో పోల్చడమే వాసన నీకు సుఖం కావాలి అన్నప్పుడు నీకు వర్తమానంలో ఎదురైనటువంటి వస్తువు ద్వారా సుఖం ఉందో లేదో అనేటువంటి పరిశీలించడమే మనసు అది మనసు పని మనసంటే విమర్శ మనసంటే పోల్చుకోవడం గతంతో గతానుభవాలతో పోల్చి ఈ వచ్చిన వర్తమానంలో నీకు ఎదురైన వస్తువుతో మనిషితో ఏం చెయ్యాలి గతంతో పోలిస్తే వాడు మోసగాడు కాబట్టి మోసగాడని తెలిసిన ఇప్పుడు ఏం చేయాలి దుష్టులకు దూరంగా ఉండు దుష్లు దూరంగా ఉండాలని నిర్ణయం ఏదిగా అది బుద్ధి మనసు వేరు కాదు సంశయం తీరంగానే నిర్ణయం ఆ మనసుకే బుద్ధిని పేరు మార్చా వాసన వాసన వృత్తిగా మారంగానే చెత్తం అన్నా వృత్తి విషయంగా మారంగానే మనసు అన్నా విషయంలో ఉన్నటువంటి పోలికలు అన్నీ చేసుకొని చివరికి అవునా కాదా ఉండాలా ఉందా ఇష్టమా ఇష్టమా తేల్చుకునేసరికి ఆ మనసుకే మనసు పేరు తుడిచేసి బుద్ధి పేరు పెట్టా బుద్ధిలో నేను అయిన తర్వాత ఆ వస్తువు ఆ విషయము నీకు నువ్వు అనుమతించావు అనుమతించినప్పుడు నువ్వు దానికది నీకు అనుభవానికి వచ్చింది అనుభవం రాగానే కర్త అయ్యావు ఆ పనికి నువ్వు ఎప్పుడైతే కర్త అయ్యావో పనికి ఫలితం వచ్చింది ఫలితానికి భోక్త అయ్యావు ఇప్పుడు కర్తా భోక్త అనేసరికి నేను అందావు ముందు చిత్తం అన్నావు చిత్తాన్నే పేరు పేరు తుడిచేసి మళ్ళీ మనసు పేరు పెట్టాం మనసు పేరు తుడిచేసి బుద్ధి పేరు పెట్టాం బుద్ధి పేరు తుడిచేసి అహంకారం అని పేరు పెట్టాం నాలుగేం లేవు వృత్తి భేదం బట్టి బిడ్డలకి తల్లిగా ఉన్నప్పుడు తల్లి పేరు పెట్టాం బిడ్డలు పుట్టక ముందు పేరు లేదు కానీ అంత అక్కడ ఆవిడే ఇక్కడ ఆవిడే పిల్లలు పుట్టకుండా ఉన్నటువంటి స్త్రీయే పిల్లలు పుట్టిన తర్వాత ఉన్న స్త్రీ ఒకటే కానీ అప్పుడు తల్లి అనే పేరుతో లేదు ఇప్పుడు తల్లి అనే పేరుతో ఉంది అలాగే అప్పుడు మనసు అనే పేరుతో లేదు చిత్తం అనే పేరుతో ఉంది తర్వాత మనసు పేరు మార్చుకుంది తర్వాత బుద్ధి పేరు మార్చుకుంది తర్వాత అహంకారం పేరు మార్చుకుంది అందుకని అంతఃకరణ ఒక్కటే చేసే వృత్తులు బట్టి నాలుగు అంతఃకరణ చతుష్టయ ఉంటాం కానీ అక్కడ అయితే లేకపోతే నాలుగు భాగాలు ఎందుకు చేశారు మాకు కొంచెం కన్ఫ్యూజ్ చేసి సబ్జెక్టు పెంచి ఇదంతా పాఠాలు నేర్చుకోండి నేర్చుకోండి ఎందుకంటే ఒకటే చెప్పొచ్చు కదా మీరు అనొచ్చు నీ అజ్ఞానం ఈ క్రమంలో వచ్చింది ఈ అజ్ఞానం విడవాలంటే దీన్ని తిరగదు తిరగేసి ఈ క్రమంలో వదిలించుకోవాలి ఆ క్రమం కోసం పేరుని పెట్టాం ముందు నేను నాది పోగొట్టుకో బుద్ధి కర్మానుసారణి పాతకర్మాను బాధించడానికి బుద్ధి వస్తుంది జాగ్రత్తమా పాత కర్మను బట్టి కొత్త కర్మ చెయ్యొద్దు బుద్ధి నిచ్చేది కదా పాతకర్మను బట్టి కొత్త కర్మ చేయొద్దు పాత అలాగే ఉంటుంది అది ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం కొత్త కర్మ చేయ అది నిన్ను కొడుతుంది కోపం తెచ్చుకోవద్దు అది తిరుగుతుంది తిరిగి తిట్టద్దు అది చెప్తుంది బుద్ధి ఎప్పుడు ఆత్మానాత్మ వేగం వచ్చాక తీవ్ర మోక్షించొచ్చాక ఇంకా జన్మ వద్దు బాబోయ్ అన్నప్పుడు కొట్టాలనే కోరిక తీర్చావా మళ్ళీ జన్మిస్తావు వాడు కొడితే కొడితే ఊరుకున్నావా ఇది ఆఖరి జన్మ అని ఆత్మానాత్మ వివేకం వచ్చిన తర్వాత ఆ బుద్ధిలో అనిచ్చే ఉంది కాబట్టి అక్కడ సాధనలో మళ్ళీ బుద్ధి పేరు పెట్టాం అందుకని సాధన సౌలభ్యం కోసం అంతఃకరణ ఒకటైనా నాలుగు భాగాలు చేసి అజ్ఞానాన్ని కొంచెం కొంచెం క్రమ ఒక్కసారిగా పోదు కాబట్టి సాధన చేత కొంచెం కొంచెం పోగొట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ పోగొట్టుకుంటాం ఈ మనసులోనే అక్కలేని చెత్త అంతా ఉంది బుద్ధిలో ఏమీ లేదు మనసు అజ్ఞానంతో ఈ చెత్తని నాకు ఇలాగే కావాలంటే ఆత్మానాత్మ వివేకం లేనటువంటి బుద్ధి మనసు చెప్పినట్టు వింటుంది ఇలాగే కొన్ని లక్షలు జన్మలు గడిచినాయి ఆ మనసు చెప్పినట్టు వినకుండా ఉండే బుద్ధి కావాలి అప్పుడు బుద్ధిని మనసుని వేరు చేసి నిశ్చయం చేసే వివేకంతో నిశ్చయం చేయాలి మనసుకి వివేకం లేదు బుద్ధికి ఉంది మనసు బుద్ధి వేరు కాదు వివేక్ మనసులో వివేకం కలిగితే దాని పేరు బుద్ధి వివేకం లేనప్పుడు అది మనోమయ వివేకం ఉన్నప్పుడు అదే విజ్ఞానమై కోసం రెండు కోశాలు మనసులో ఉన్న చెత్త అంతా పోషి పోషిస్తూ ఉన్నవారు ఈ చెత్తను పోషించాల్సిన అవసరం లేదనే ఒక ఒక వివేకము ఒక విచక్షణ జ్ఞానంతో ఉన్న బుద్ధి తనలో ఉన్న చెత్త తానే పోగొట్టుకుంటుంది అంతేగాని మనసు వేరే ఉంది కాదు మనసులో చెత్త బుద్ధి తీసేయడం కాదు తనలో ఉన్న తానే పోగొట్టుకోవాలనే వివేకం కలిగేసరికి ఆ మనసు పేరే బుద్ధి పూర్వజన్మ పూర్వజన్మ కర్మ పూర్వజన్మ అనేక జన్మల నుంచి అజ్ఞానం గూడు కట్టుకున్నది మనసు అనుకుంటే బుద్ధి కూడా అదేటువంటి అజ్ఞానంలో ఉన్నప్పటికీ ఈ వివేకంతో అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకు బుద్ధి చేస్తుందంటే దాంట్లో విచక్షణ జ్ఞానం ఉంది దాంట్లో వివేకం ఉంది దాంట్లో విచారణా జ్ఞానం ఉంది దాంట్లో నిశ్చయం నిశ్చయించే కెపాసిటీ ఉంది మనసుకి నిశ్చయించే కెపాసిటీ మనసు సంశయాత్మకం బుద్ధి నిశ్చయాత్మకం అందుకోసం బుద్ధి దగ్గర సాధన చేస్తుంది వైరాగ్యంతో ఉన్న బుద్ధి సూక్ష్మబుద్ధి విషయవాసన తోటి మనసు ఏది చెప్తే తందానతాననే బుద్ధి స్థూల బుద్ధి మనసు చెప్పింది నేను విననుకో నువ్వు చెప్పినట్టు విని ఇప్పుడు లక్ష జన్మలు పాటుబడ్డా ఇంకా నాకు వద్దే వద్దు నాకు ఆత్మజ్ఞానానికి గురువుగారి చెప్పిన శాస్త్రం చెప్పిన సాధన ఒకటి నేను అట్లాగే ఉంటాను నీ ఆటలు సాగవు అని మనసుకో మట్టిగా మట్టి ఒకవేళ అప్పుడప్పుడు వస్తే ఆ పర్వాలేదు కానీ ఇంకోసారి వచ్చింది నా మోక్ష ప్రా నా మోక్ష సాధనకు ప్రతిబంధకం కుదరదు అని ఆ బుద్ధి అట్లా నిశ్చయం కావాలి కాబట్టి నిశ్చయాత్మక బుద్ధి మనీషి మనిషి మనీషి మనీషాపంచకం మనీషా అంటేంటి నిశ్చయాత్మక బుద్ధి నిశ్చయం చేసి చెబుతున్నాడు ఈ ఐదు కోశాలు కాదు అని మనిషా పంచకం చెబుతుంది అంటే బుద్ధిలో నిశ్చయం చేయాలి గట్టిగా నిశ్చయం చేయాలి ఆ నిశ్చయంగా ఎలా అలాగే మొంకు పట్టు ఆ కెపాసిటీ బుద్ధికి ఆ కెపాసిటీ విజ్ఞానమే కోసం నిశ్చయించిన తర్వాతే ఖర్త అవుతున్నాడు కాబట్టి విజ్ఞానమే కోసమే కర్త మనమై కోసమే అజ్ఞానం విజ్ఞానమై కోసమే కర్త ఆ బుద్ధికే వివేకం ఉంది గురువుగారు ఆ బుద్ధికే చెబుతున్నారు ఆత్మానా ఆ వివేకంతో ఆ నిశ్చయ జ్ఞానంతో మనసు యొక్క ఆటలు సాగనీయవు అప్పుడు ప్రలోభ పెడుతుంది ఇది కాదంటుంది ఇది సంప్రదాయం ఉంటుంది అది అందరూ మొహమాట పెడుతుంది అజాపూర్ అట్లాంటిది ఇదిలా కుదరమే కుదరదు అంటుంది బుద్ధి అట్లా తోసేస్తేనే నువ్వు ఆ ఆత్మజ్ఞానానికి ఆనందమే కోసానికి వెళ్తావు తోయకపోయావా మళ్ళీ మనమై కోసం అయిపోవు ఈ నేను నేను అనేటువంటి అంతక అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశమే చితాభాసుడు చితాభాసుడు ఏంటి మళ్ళీ చైతన్య ప్రకాశమే అంతఃకరణ మీద పడి ప్రతిబింబించిన ప్రకాశము చిత్ప్రకాశము భాష ప్రతిబింబ ప్రకాశము ఆభాష ఏ ప్రకాశం ఆ భాష అయింది చిత్ప్రకాశమే ఆ భాష అయింది కాబట్టి చిదాభాష చిత్భాష ఏమో ఆత్మప్రకాశము చిదాభాష ఏమో నేను చిత్భాష ఆత్మప్రకాశము అంతఃకరణ ప్రతిబింబంగా ఉంది చిత్ ఆ భాష అంటే ప్రతిబింబ ప్రకాశం అంటే బింబ ప్రకాశం నీలో ఉన్న ఆత్మ ప్రతిబింబ నీ అంతఃకర ఆత్మప్రకాశం ప్ర ఆత్ అంతఃకరణ ప్రతిబింబంగా వచ్చినటువంటి ప్రకాశము ఆ భాష ప్రతిబింబంగా వచ్చిన ప్రకాశమే ఆ ఇది ఏ ప్రకాశం యొక్క ఆ భాష చిత్ప్రకాశం యొక్క ఆ భాష కాబట్టి వీడి పేరేంటి చిదాభాష నేను ఇంకో పేరు చిదాభాసుడు చాలామంది చిదాభాసులను వాడుతున్నారు ఇది క్లారిటీ చిదాభాసుడు ఎవరిప్పుడు నేను కేవల చైతన్య అంతకరణ ప్రతి శుద్ధంతకరణ ప్రతిబింబ ప్రకాశం చిదాభాసుడే ఆత్మ శుద్ధార్థం ఉన్నప్పుడు బింబము ప్రతిబింబం ఒక తీరుగా ఉంది మలినార్థంలోనే తేడా ఉంది కదిలే నీళ్ళ మీద ప్రకాశించే సూర్యుడు ఆ నీళ్ళ మీద కదులుతున్నట్టు కనబడ్డాడు కదలకుండా ఉన్న నీళ్ళ మీద ఉన్నటువంటి సూర్యుడు కదలకుండా ఉన్నాడు మలినంగా ఉన్న నీళ్ళ మీద ఉన్నటువంటి సూర్యుడు ప్రతిబింబంలో మారీజం కాబట్టి ఈ కదలకలు ఈ మాలింజాలన్నీ బింబానికి ఉన్నాయా ప్రతిబింబానికి ఉన్నాయి ఒక నీళ్ళలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యప్రకాశానికి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతున్నాయి నీళ్ళు అక్కడ ఎంతో కొంత ఉన్నప్పుడు సూర్యుడు ప్రతిబింబం కనబడింది ఈ ప్రతిబింబమే చిదాభాసుడు నేను ఆత్మప్రకాశము అంతఃకరణ ప్రతిబింబమే చిదాభాసుడు నేను ఆ సూర్యప్రకాశానికి నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి ఆవిర్వతన కొద్దీ ప్రతిబింబం ఉంటూనే ఉంది చివరికి నీళ్ళే లేకుండా పోయింది ఏమైతే ప్రతిబింబం సూర్యుడు నీల లాక్కున్నాడా ప్రతిబింబాన్ని లాక్కున్నాడా సూర్యుడు నీలం లాక్కున్నాడా ప్రతిబింబాన్ని లాక్కున్నాడా నీళ్ళుంటే ప్రతిబింబం ఉంది నీళ్లు లాగితే లేదు నీళ్లు ఆవిరైపోతే పోతాయి వర్షం కురిస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి వర్షం కురిసినప్పుడల్లా సూర్య ప్రతిబింబం ఉంది నీళ్ళు ఆవరైపోయినప్పుడల్లా సూర్యుడు ప్రతిబింబం లేకుండా పోయి నీళ్ళు ఉన్నంతసేపు ప్రతిబింబం ఉంది నీళ్లు ఉరికిగా ఉంటే ప్రతిబింబం ఉరికిగా ఉంది నీళ్లు కదులుతుంటే ప్రతిబింబం కదులుతూ ఉంది సూర్యుడు కదిలాడా సూర్యుడు మురికి అయ్యాడా అనేకమయ్యాడా అనేక కొంటల్లో అనేక సూర్యుడు కనుగడ్డాడు అక్కడ ఒక్క సూర్యుడే ఉన్నాడు సూర్యుడు అనేకం కాదా సూర్యుడు మురికి అవ్వాల సూర్యుడు వికారం సూర్యుడు కదల ఆయన సత్పదార్థం అసత్పదార్థం ఎక్కడ ఉంది ఈ ప్రతిబింబాల్లో ఎవరు అడిగారు ఆ పరమాత్మకి ఏం కారణం అయ్యా జీవుడైపోయి నానా కష్టాలు పడి జన్మలెత్తడానికి నేను ఒప్పుకోను జీవుడు వేరు పరమాత్మ వేరు అని ద్వైత సిద్ధాంతం పెట్టాడు ఆయన పరమాత్మే నువ్వే బ్రహ్మా అంటున్నాడు గురువు గారు నేను బ్రహ్మైతే నాకీ సంసారం అయితే అయ్యా బ్రహ్మకే సంసారం ఉందనుకుందాం బ్రహ్మ యొక్క నిర్వచనంలో సంసారం ఎక్కడుంది వాడికి బ్రహ్మ తప్ప రెండోది లేనప్పుడు సంసారం ఎక్కడుంది రెండో వస్తువు ఉంటేనే మోహము భయము బంధము తద్వారా సుఖము దుఃఖము కర్మ కర్మ ఫలితం అది ఒక్కడే ఉన్నాడు ఎవరిది రెండో వస్తువు ఉంటే సంబంధంగా కర్మ జరుగుతుంది ఒక్కడే ఉంటే ఏం కర్మ చేస్తావు ఇంకో టీవీ ఉంటే ఆన్ చేసి టీవీ చూస్తావు టీవీ లేదు ఇంకో మనిషి ఉంటే మాట్లాడతావు లేడు ఇంకో వస్తువు ఉంటే చూస్తావు లేడు చూడటానికి వస్తువు లేదు కన్ను వల్ల ఉపయోగం లేదు వినటానికి శబ్దం లేదు చెవు ఉపయోగం లేదు ఆలోచించడానికి మనసు లేదు నిర్ణయించడానికి బుద్ధి లేదు ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుంది ఏం చేస్తావు నువ్వు అందుకని ఆత్మ నిష్క్రియ ఆత్మ చెలించదు ఆత్మ నిర్వికారం ఆత్మకి భయం లేదు ఆత్మ నిర్భయం మరి వెన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి బింబంలో రాలేదు ప్రతిబింబంలో వచ్చినాయి అవిద్యా ప్రతిబింబంలో మాయా ప్రతిబింబంలో వచ్చినాయి కాబట్టి బ్రహ్మము ప్రతిబింబంలో ఈశ్వరుడు జీవుడైన నానాపాట్లు పడుతున్నారు కానీ బింబంగా ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడు ఆనందంగానే ఉన్నాడు ఎప్పుడు నిశ్చింతగానే ఉన్నాడు పరమాత్మ జీవుడు అవ్వాలా పరమాత్మకి జీవభావం కూడా రాలా పరమాత్మ యొక్క మాయా ప్రతిబింబంలో ఉన్నటువంటి ప్రతిబింబుడు ఈశ్వరుడికి కష్టాలు వచ్చినాయి పరమాత్మ ప్రకాశము చేత అవిద్యా ప్రతిబింబంగా వచ్చినటువంటి జీవులకి ప్రతిబింబ జీవులకి కష్టాలు వచ్చినాయి బింబుడు అట్లాగే హాయిగా ఉన్నాడు నువ్వు ఉన్నావు నువ్వు ప్రతిబింబం కాదు నువ్వు బింబం ఉన్నావు అంతఃకిరణ ప్రతిబింబంగా ఉన్న జీవుడు నువ్వు జీవుడు కాదు ఆ అద్దాన్ని శుభ్రం చేసుకో నువ్వే పరమాత్మ మాయా ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రతిబింబంగా ఉన్న నేను ఈశ్వరుడు నువ్వు అంటున్నావు నువ్వు ప్రతిబింబం కాదు నువ్వు స్వయం పరమాత్మవి ఆ దోషం మాయలో ఉంది మాయలో ఉన్నదంతా ఒత్తుడి చేసుకో ఆ బింబము ప్రతిబింబం ఒక మాదిరిగా ఉంటుంది చూసుకో అప్పుడు నేనే బ్రహ్మ నీకే తెలుసు ఈ ప్రతిబింబంగా ఉన్నవాడికి దోషం వచ్చింది కానీ బింబానికి మన దోషం ఉందా ఆ బ్రహ్మకి సంసారం వచ్చి జీవుడయ్యాడా బ్రహ్మ బ్రహ్మగా ఉండగా మాయా విద్య ప్రతిబింబ స్వరూపంగా వచ్చిన జీవులకి సంసారం వచ్చింది సంసారం రావడానికి ఏంటి కారణం ఆ జ్ఞానం తెలుసుకోవడం జ్ఞానం ఇదంతా తెలియని వాడు అజ్ఞానం అంతేనా ఇప్పుడు నీ దుఃఖం సంసారం పోవాలంటే ఏం చేయాలి అజ్ఞానం పోతే చాలు సంసారం ఇట్లాగే ఉండని అజ్ఞానం పోతే చాలు ఇది లేదు కదా ఇది మాయ కదా ఇది ఉందనుకొని నేను ఏదో అనుకున్నా కదా ఇది ఉందనుకొని ప్రేమించాను ఇది ఉందనుకొని ఆశపడ్డా ఇది ఉందనుకొని మోహించే ఇది ఇది ఉందనుకొని భయపడ్డా భయపెట్టేది లేదు ఆశపడేది లేదు మోహించేది లేదు ఏమీ లేదు ఏదన్నా ఉన్నా కూడా ప్రతిబింబ రూపంలో ఛాయా మాత్రంగా ఊహ మాత్రంగా అద్భావం తద్భౌతిక భావన మాత్రంగా ఉందే తప్ప సత్యవస్తువు కానే కాదుగా అజ్ఞార దృష్టి పోంగానే ఈ దృష్టి వచ్చింది ఈ దృష్టి రాగానే ఏమైంది ఇప్పుడు ఇది ఎంత బాధించినాయి ఇది ప్రతిబింబమేగా అక్కడ కొట్టుకుతొస్తున్నా అది సినిమాయేగా నిజంగా కొట్టుకోవట్లేదు కదా సినిమాలో మంటలు వచ్చినాయి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తావా తెరమీదే కాదు ఇది సినిమాలో ఫైర్ పండుతున్నాయి మీరు ఫైర్ ఇంజనీర్ పోసి వస్తారు తెర మీద నీళ్లు కొడతావా అద్దంలో కనే కనబడే ప్రతిబింబంలోకి అద్దం బయట ఉన్నాడు ఏం చేస్తాడు దాన్ని ఏదైనా చేస్తే అద్దం పగులుతుంది తప్ప లోపలాడికి ఏమైనా అవుతుందా